కాబట్టి అక్కడ పరం పురుషం అంటే హిరణ్య గర్భుడు అపరం బ్రహ్మ ఆయన పరుడు పరుడు అంటే సాక్షాత్తు పరం బ్రహ్మ కర్లేదయా పరుడని విశేషం అక్కడ వాడతారు ఇక్కడ కూడా వాడుకోవచ్చు ఎలాగా ఈ దేహాదుల అపేక్షయ ప్రాణము శ్రేష్టమా కదా శ్రేష్టమే కదా కాబట్టి పరం దేహాది అపేక్షయా సర్వశ్రేష్ఠుడైన పురుషం హిరణ్య ఆ ప్రాణస్వరూపుని ఉపాసించవలము సరిపడింది పరమ్మని ఓ మాట పట్టుకునే ఇది పరబ్రహ్మ అయిపోతుంది తప్ప అపరబ్రహ్మ కాదు అని నీవు చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఇది అపరబ్రహ్మ యొక్క ఉపాసనయే తప్పించి పరబ్రహ్మ యొక్క జ్ఞానము కానేరదు ఇది పూర్వపక్షం తెలిసిందండి చూడండి ఇది ఇప్పుడు ఈ క్షతకర్మా అధికరణం చదివి మనం ఏం చేస్తామని వాళ్ళనా అనుకుంటే అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి ఎందుకంటే ఎలాంటి ఎలాంటి మౌలికమైన విషయాలు చర్చకు వస్తాయంటూ ఏ అధికరణమైనా అలాగే ఉంటుంది ఏదో మీకు విషయవాక్యం పూర్వపక్షం చెప్తుంటే ఏదో కథకం ఉంటుంది కానీ కొంచెం ముందుకు వెళ్ళి ఓపిక పెట్టినట్లయితే చాలా ప్రధానమైన సంగతులు బయటపడతాయి తర్వాత ఇప్పుడు మనం పాటిస్తున్న రెలిజియన్ ఒకటి ఉన్నది ఒక మతాన్ని మనం అనుసరిస్తూ ఈ మతము దీ ఈ మతం ఏదైతే కలదో విసే విశాస్త్ర దృష్టి ఎలా ఉన్నది అది కూడా మనం తెలుసుకుని ఉండాలి దానివల్ల మన మతం మన మతం యొక్క పరిస్థితి ఎక్కడున్నదో మనకి స్పష్టమవుతుంది దానివల్ల ఏమవుతుందంటే మనం వివేకపూర్ణంగా మన మతాన్ని మనం మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం లోకంలో పిచ్చి పిచ్చి ధోరణులు ఏవో ప్రచారంలో ఉంటాయి వాటిని చూసి ఇదంతా సరికాదు అని మనకి తెలుస్తూ ఉంటుంది దాన్ని తెలిస్తే ఏమిటి ఉపయోగం ఉంటే తెలిస్తే ఏమిటి ఉపయోగం ఇప్పుడు ఈ దారిలో వెళ్తే అక్కడ ముళ్ళు ఉన్నాయని తెలిస్తే ఏమిటి ఉపయోగం అయ్యుకనే వాయి ఈ దృష్టాంతం గీతా శంకరులు ఇచ్చారు ఈ దారిలో వెళ్తే ముళ్ళు ఉంటాయని తెలిస్తే పద్దెనిమిదో అధ్యాయంలో ఇచ్చారు ఆ దృష్టాంతం తెలిసేం చేస్తామంటాడు ఒకడు తెలిసేం చేయడం ఏమిటండి ఈ దారిలో వెళ్తే ముళ్ళు ఉన్నాయని తెలిస్తే ఏమిటవుతుంది ఏమిటి లాభం ఏమిటంటే అదే లాభం అంటే మీకు ప్రతిదానికి రూపాయల కింద వచ్చి ఒళ్ళు కొడుతూ ఉండాలా లాభం అంటే వ్యాక్సిన్ టీకా వేసుకుంటే ఏమిటి లాభం ఏమీ లాభం ఉండదు ఇక రోగం రాకుండా ఉంటుందంటే ప్రతిదానికి లాభ లెక్క వెయ్యికూడదు అలాగా యోగాసనాలు వేశారనుకోండి ఏమిటి లాభం ఏమో తెలియదు మీకు లాభం తెలియదు ఇప్పుడు నేను నాకు డయబెటీస్ లేదు ఇంతవరకు నాకే విద్యో నాకే అర్థం కాదు ఎందుకు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఇంకా ఏదో కొంచెం ప్రణాయామే యోగం చేస్తూ ఉంటాను వారానికి రెండు మూడు సార్లు అయినా బహుశా దానివల్లనే లేదేమో అని నేను అనిపించున్నా నేను ఎవరినో ఇదిగో యోగం చేశాను కాబట్టి డయాబెటీస్ రాలేదు మీరు కనెక్ట్ చేయలేరు ఈ కనాట్ కనెక్ట్ ఇట్ లైక్ దాట్ ఈ నివారణ అంతా అలాగే ఉంది పిండాపేక్షయా ప్రాణస్య పరత్వోపత్తే పెండ అంటే దేహం అండి దేహ దృష్ట్యా ప్రాణము గొప్పది అలాగే మీకు బ్రహ్మాండం లెవెల్లో కూడా ఫిజికల్ యూనివర్స్ దృష్ట్యా ఆ యూనివర్స్ అంత వ్యాపించి ఉన్న కాస్మిక్ లైఫ్ గొప్పది కాబట్టి ఇన్ ద అనే విశేషణాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని అది పరబ్రహ్మేణి మీరు అనుకోనక్కర్లేదు ఇది ప్రాప్తే ఉచ్యతేవం ప్రాప్తే అభిధీయతే ఇప్పుడు సూత్ర దగ్గరికి వచ్చాం ఈ రకంగా చెప్పినప్పుడు మనం సూత్రకారుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఈ బ్రహ్మ అనే పదం బ్రహ్మ అంటే పరబ్రహ్మయే అపరబ్రహ్మ కాదు ఎందువల్ల ఈ క్షతి కర్మ వ్యపదేశాత్ సహ అంటే పరంపురుషమభిధ్యాయీత అనే విషయ వాక్యమునందు ప్రతిపాదించబడే తత్వము బ్రహ్మయే బ్రహ్మ అనే పదం వచ్చిందిగా సహ బ్రహ్మ సహ అంటే పరహ పురుష కదా పరంపురుషమభిధ్యాయుత అని ఉంది కదా ఆ పరపురుషుడు బ్రహ్మయే అంటే నిర్గుణ పరబ్రహ్మయే ఎందువల్ల ఈ క్షతి కర్మ వ్యపదేశాత్ అది అదనమాట యొక్క వ్యాఖ్యానం ఓకే పరమేవ బ్రహ్మా ఇహ అభిధ్యాతవ్యం ఉపదిశ్యతే ఇహ అంటే ఈ వాక్యమునందు అస్మిన్ వాక్యే ఏమిటా వాక్యం ఏతే నైవాక్షరేణ పరంపురుషం అభిధ్యాయీత అని పైన చూడండి వాక్యం ఆ వాక్యంలో చెప్తున్నది పరబ్రహ్మయే అభిధ్యాతవ్యం అభిముఖముగా ధ్యానము చేయగలను అని చెప్పారే పరంపురు పరమపురుషుడని అదిగో అది పరబ్రహ్మయే పరబ్రహ్మనే ఇక్కడ ఉపదేశిస్తున్నారు అంటే ఇది ఉపాసనా ప్రకరణం కాదు ఇది జ్ఞాన ప్రకరణమే ఇప్పుడు ప్రశ్నోపనిషత్తులో ఐదో ప్రశ్న అది అపరబ్రహ్మ అంటే ఉపాసనా ప్రకరణమై కూర్చుంటున్నాయి అప్పుడు ఇంకా ఉపనిషత్తు ఏమిటండి ఉపనిషత్తులో కూడా చిన్న చిన్న ఉపాసనలు కర్మలు ఉంటాయి కానీ ప్రధానంగా ఉపనిషత్తు జ్ఞానము జ్ఞానరూపంగా ఉంటుంది కదా కాబట్టి ఇది ప్రశ్నోపనిషత్తులో ఐదో మంత్రము అది ఉపాసనాశిక్షం కాదు జ్ఞానాశిక్షణే కనుక పరంపురుషమభిధ్యాయత అనే వాక్యంలో మనం ధ్యానము చేయవలను అని చెప్పారే ఆ పరపురుషుడు అది పరబ్రహ్మయే కస్మాత్ ఎందువలన అంటే ఏ క్షతి అది వ్యపదేశము అంటే చెప్పుట ఏమిటికి ఎలా చెప్పారు కర్మగా చెప్పారు ఆ బ్రహ్మను కర్మగా చెప్పారు కర్మ అంటే యాక్షన్ కాదండి కర్మ అంటే యాక్షన్ కాదు కర్త కర్మ క్రియా అంటారా అది ఆబ్జెక్ట్ అలాగే వాక్యంలో కర్త ఉంటుంది ఒక వాక్యం ముందు క్రియతో మొదలుపెట్టాలి క్రియ క్రియకి ప్రశ్న ఏమైనా వేసుకోవాలి ఎవడు అని ప్రశ్న వేసుకుంటే వచ్చేది కర్త దేనిని అని ప్రశ్న వేసుకుంటే వచ్చేది కర్మ క్రియ ఉండాలి ఇక్కడ క్రియ ఉన్నది ఏమిటా క్రియ ఈ క్షతి అనే కర్మ అనే క్రియ అంటే దర్శించుట దర్శించుట అనే క్రియ దర్శించవలను లేక దర్శించును ఎవడు ఎవడంటే ఈ సాధకుడు ఈ సాధకుడు దర్శిస్తాడు దేనిని అంటే బ్రహ్మను కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మ గురించి మనం విచారం చేస్తున్నాం అదేమిని అనే ప్రశ్నగా వచ్చిన బ్రహ్మ అది కర్మ అవుతుంది కర్త కర్మ కర్మ అండి యాక్షన్ కాదండి తెలిసిందా దే కర్మ ఈక్షతి కర్మ అవుతుంది కాబట్టి ఈక్షతి ఈక్ష అనే యొక్క కర్మగా చెప్పారు ఈ బ్రహ్మని అలా చెప్పారు ఆ మంత్రం వస్తుంది చూపిస్తారు ఆయన అదే సెక్షన్లో మంత్రం ఉంది ఆ మంత్రంలో ఈ బ్రహ్మని కర్మగా చెప్పారు ఏ ఏ క్రియలో కర్మగా చెప్పారు ఈక్షతి అనే క్రియలో కర్మగా చెప్పారు ఈక్షతి అంటే ఏమిటి దర్శనం ఉపాసించడం కాదు దర్శించడం దర్శించడం అంటే తెలుసుకోవడం అండి సాక్షాత్కరించుకోవడం ఉపాసించడం కాదు దాంట్లో కర్మగా చెప్పారు ఈ సాధకుడు సాక్షాత్కరించుకుంటాడు దేనిని బ్రహ్మను ఇప్పుడు చెప్పండి ఆ బ్రహ్మ పరవుతుందా ఆ పరవుతుందా అపరం అవుతుందండి అపరవతి ఇంకా సాధకుడు ఉపాసిస్తాడు దేనిని అంటే అది ఏమిటవుతుంది బ్రహ్మ అపరం బ్రహ్మ అవుతుంది అలా చెప్పట్లేదు ఆ సాధకుడు సాక్షాత్కరించుకుంటాడు దేనిని పరబ్రహ్మ దేనిని బ్రహ్మను సాక్షాత్కరించుకుంటాడు ఇప్పుడు ఆ బ్రహ్మ పరమా పరమ అవ్వ ఈక్షతి కర్మ వ్యపదేశించి అంటే ఈక్షతి కర్మం వ్యపదేశం అంటే ఆ బ్రహ్మను ఈక్షతి అనే క్రియలో కర్మగా చెప్పినారు కనుక వ్యపదేశం అంటే చెప్పడం ఎప్పుడైతే ఈక్షతి అనే క్రియలో కర్మగా చెప్పారో అది పరబ్రహ్మే కానీ అపరబ్రహ్మ కాదు తెలిసిందండి ఇప్పుడు యజతి అనే క్రియలో కర్మగా చెప్పారనుకోండి యజతి అని ఒక క్రియ ఉంది దాంట్లో కర్మగా చెప్తే అది హోమం చేయడం అని అర్థం వస్తుంది ఉపాసతే అనే క్రియలో కర్మగా ఉపాస్తే అనే క్రియలో కర్మగా చెప్తే ఉపాసన అని అర్థం వస్తుంది తెలుసుకుంటున్నాడు ఉపశ్యతి ఈక్షతే అనే క్రియలో కర్మగా కనుక చెప్తే అది సాక్షాత్తు పరబ్రహ్మయే అంటే సాధకుడు తన స్వరూపముగా పరమాత్మగా తెలుసుకుంటున్నాడు అనే టాపిక్ అది కాబట్టి ఇది అపరబ్రహ్మ కాదు ఇది సిద్ధాంతం ఈక్షతి దర్శనం ఈక్షతి అతిహి అంటే అది క్రియకి పేరు ధాతువుకి పేరు భూ అనే ధాతువు ఉందనుకోండి భూ అనే ధాతువుకి పేరు పెట్టాలంటే ఎవరిని పేరు పెడతారు భవతి అని పెడతారు భూతి అనకూడదు భూతి దానికి ఆ వస్తుంది ఊ కాస్త ఓ అవుతుంది అవాదేశం వచ్చి భవతి అవుతుంది ఏమండి ఈక్ష అనే ధాతువు ఉందనుకోండి ఆ ధాతువుకి పేరు ఏమైనా పెడతారు ఈక్షతిహీ కాబట్టి ఈక్షతిహి అంటే ఈక్ష అనే ధాతువు ఈక్ష అనే ధాతువుకి అర్థం ఏమిటి దర్శనం సాక్షాత్కరించుకున్నట ఏమంటే దర్శనం అంటే వచ్చి ఎదురకుండా నిలబడతాడు చూస్తాడని అనుకోకండి ఇది పురాణం కాదు పురాణం అయితే దర్శనం అంటే ఎదురకుండా నిలబడతాడు చూస్తాడు అది కాదు ఇక్కడ దర్శత దర్శనం అంటే ఆత్మరూపంగా తెలుసుకున్న అర్థం జ్ఞానము దర్శనం అంటే జ్ఞానం అర్థం అది ఈశ్వర దర్శనం ఒక పుస్తకం ఉంది ఈశ్వర దర్శనం ఒక పుస్తకం ఉంది అఖనానంది మహారాజ్ నేను ఆ పుస్తకం అప్పుడు నిజంగా జరిగిందే దాంట్లో అది ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్తున్నారు ఆయన ఈ లోపల ఇంకొకతను ఈశ్వర దర్శనము అనే ఒక తెలుగు పుస్తకం తీసుకొచ్చేసాడు ఆ కాకినాడలో దాని కవరు అంతా కూడా మంచి మల్టీ కలర్ ఫోటోలతో ఉన్నది ఇంతలావు పుస్తకం పేరు చూస్తే ఈశ్వర దర్శనం నా దగ్గర ఈ ముళ్ళు పుస్తకం పుస్తకం ఈశ్వర దర్శనం ఇది చూస్తే ముందు తీగానే ఈయన ఈ లెఫ్ట్ వైపు ఫోటోలు రైట్ వైపు ఫోటోలు ఫోటోలే ఫోటోలు అంత గ్లాసీ పేపర్ తోటి ఆల్బమ్లా ఇంకో ఫోటో తీసిన వెంటనే వాళ్ళ నాన్నగారి ఫోటో అమ్మగారి ఫోటో గురువు గారి ఫోటో గురువు గారు ఆ పుస్తకాన్ని ఆయన గణపతి సత్యదానంద గారికి అంకితం చేశాడు కాబట్టి ఆయన ఫోటో అలాగే ఫోటోలు ఉన్నాయి ఇంకా ఇవేగో ఫోటోలు ఉన్నాయి తర్వాత అభిప్రాయములు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అలాగ ఒక డజన్ అభిప్రాయాలు ఉన్నాయి ఆ తర్వాత ఈశ్వర దర్శనంలోకి వస్తే లోపల ఓ పేజీలు ఉన్నాయి యాభై పేజీల్లో ఓ ఫోటోలు ఉన్నాయి ఈ ఫోటోలన్నీ ఏమిటంటే కాశీలో ఏ ఏ దేవాలయాలు ఎక్కడెక్కడ ఏ దర్శనం అవుతుంది అవన్నీ రాశారు మనం కాశీలో దిగినట్లయితే ఆంధ్రాశ్రమంలో మకాన్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళచ్చు అది ఈశ్వర అది పుస్తకం ఈశ్వర దర్శనము పుస్తకం ఆ ఇన్ఫర్మేషన్ గైట్లా కాబట్టి దర్శనం అంటే అదనుకున్నాను అలా కాదు చూడండి మీరు అంటే వేదాంత విద్యార్థులు అలాగనుకోరు అయినా నేను ఏదో శాతశబ్ద ఎలా చేశాను దర్శనం ఎందుకంటే అది ఉపాసనే అయిపోతుంది అక్కడ అక్కడ ఎదురుకుండా దేవుణ్ణి దర్శిస్తూ ఉంటే ఉపాసన అవుతుంది తప్ప ఆత్మసాక్షాత్కారంగా రాదు మంచిది అక్కడ కూడా మీరు వెళ్ళి ఆత్మరూపంగా తెలుసుకుంటే తప్పేం లేదు కానీ అదంతా అపరబ్రహ్మ అవుతుంది పరబ్రహ్మలోకి రాదు ఇక్కడ చర్చ ఈ దేవుణ్ణి దర్శించడమా ఆ దేవుణ్ణి దర్శించడమా కాదు ఇక్కడ చర్చ పరమా పరమా చాలా సూక్ష్మమైన ఏరియాలో చర్చిస్తున్నాం పెద్ద ఎక్కువ ఏరియా ఏం లేదు వెరీ స్మాల్ ఏరియా పరమా పరమా దర్శన వ్యాప్యము ఈ కర్మ ఇదే చక్కటి పారిభాషికమైన వాక్యం అది ఎప్పుడూ కూడా క్రియ దేనిని వ్యాపిస్తుందో అది కర్మ అవుతుంది క్రియ ఉందనుకోండి ఇప్పుడు రాము రాముడు రావణుని సంహరించను అని అనే వాక్యంలో సంహరించుట అనే క్రియ దేనిని వ్యాపిస్తుంది రావణుని వ్యాపిస్తుంది మొత్తం రావణుణ్ణి వ్యాపిస్తుందండి రావణ రావణుని సంహరించబడ్డాడు కదా ఈ క్రియ వెళ్ళి రావణుణ్ణి తప్పేస్తుంది ఇంకేం మిగలదు రావణున్నే తప్పుతుంది రాముడి దగ్గరికి వస్తున్నది రాదు రాముడి దగ్గర బయలుదేరి నీకు రాముడి దగ్గరికి ఏమి వస్తుంది బాణాన్ని వ్యాపిస్తుందా బాణాన్ని వ్యాపించదు బాణము బాణాన్ని సంహరించట్లేదు కదా ఇప్పుడు రావణుని వ్యాపిస్తుంది ఏమండి నేను నిమ్ములను చూస్తున్నాను అన్నప్పుడు ఆ చూపు ఎవరిని వ్యాపిస్తుంది నిమ్ములను వ్యాపిస్తుంది కాబట్టి దర్శనం ఆ దర్శన ఎవరిని బ్రహ్మ కాబట్టి వ్యాకరణం చెప్తున్నారు ఇక్కడ వ్యాపించడం అంటే ఇది పరబ్రహ్మ సర్వ వ్యాపకము అలా కాదు వ్యాకరణం మాట ఈ దర్శనము అనే క్రియ ఎవరిని వ్యాపిస్తోంది బ్రహ్మని వ్యాపిస్తుంది కాబట్టి దర్శన వ్యాప్యము దర్శనము చేత వ్యాపించబడి ఏది అవుతుందో అది ఏక్షతి ఈక్ష అనే కర్మ అవుతుంది కదా మంచిది అస్యా ఈక్ష అస భవతి సహా వాక్యశేషే వ్యపదేశోవతి సమాత్ జీవఘనా పరా పరంయమేక్ష అది ఇప్పుడు మీరు ఏంటంటే మనం వాక్యం ఏ వాక్యాన్ని చర్చిస్తున్నాము ఎఫ్ పునరేత్రేణ ఓమితేనైవాక్షరేణ పరం పురుషమభిధ్యాయ దాని గురించి చర్చిస్తున్నాం అక్కడుండే ఆ పురుషుడు ఆ పురుషుడు అపరం బ్రహ్మయే కాదు పరం బ్రహ్మ ఎందువల్ల ఎందువల్లంటే ఆ పురుషుడు ఈ క్షతి అనే ధాతువులో కర్మవుతున్నాడు అలా చెప్పబడింది ఎక్కడ చెప్పబడిందంటే ఆ వాక్యం ఉంది పురుషం అది దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి మీరు కేనోపనిషత్తు సారీ ప్రశ్నోపనిషత్తులోనే ఇది దాటి ఒక్కపిసరి ముందుకు వెళ్ళాలి వెళ్తే ఇది కనపడుతుంది ఏమని సహా ఏతస్మాత్ జీవఘనాత్ పరాత్ పరం పురుషం పురుషయం పురుషం ఈక్షతే అని కనపడుతుంది దానికి వాక్యశేష అంటారు వాక్యశేష అంటే ఏ వాక్యాన్ని పెట్టగా ప్రకరణం పూర్తయిపోతుందో దానికి వాక్యశేష అనిపారు అంటే ఆ ప్రకరణంలో ఆఖరి వాక్యం అండి ఇంకా అక్కడితో ప్రకరణం పూర్తయిందనమాట ఆ మాట చెప్పేసేప్పటికీ ప్రకరణం పూర్తయింది ఇంకా ఏవో ఒకటి రెండు మాటల తర్వాత చెప్తే చెప్పచ్చు ప్రకరణాన్ని పూర్తి చేసే సెంటెన్స్ వాక్యశేషం ఆ సెంటెన్స్ ఉంది ఏమనుందంటే సహా అంటే ఆ సాధకుడు ఆ యోగి ఏ తస్మాత్ పరాత్ పరం పురుషయం పురుషం పురుషం అని పురుషం అని వచ్చింది పరం పురుషం అని కూడా వచ్చింది పైన పరం పురుషం ఆ పరపురుషుని ఈక్షతే అను దర్శించును అను ఆ పరపురుషుని దర్శించును అను ఉపాసించును కాదు దర్శించడమే ఏమంటే పరమాత్మని దర్శించుట అంటే ఒకే విధంగా ఉంటుంది పరమాత్మని దర్శించడం అంటే ఒకే విధంగా ఉంటుంది రెండు విధాలుగా ఉండదు మరి మీరు జాగ్రత్తగా దాన్ని సూక్ష్మంగానే ఉంటుంది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించడం అంటే ఒకే విధంగా దేవుట తెలిసిన ఎదురుకుండగా అడుగో వెంకటేశ్వర స్వామి అడుగో అల్లడిగో మీరు అన్నంత అది దర్శనం కాదు ఉపాసనమే అవుతుంది అంతే అడుగో అల్లడుగో అంటే అక్కడే ఉంటుంది ఆ దేవతలందరూ ఆయన్ని సేవిస్తున్నారు అడుగో అల్లడుగో కొండ మీద ఉన్నాడు అది ఉపాసనమా దర్శనమా అని అవుతుంది దర్శనం అంటే మీరు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి సోహం భావేన ఆ స్వామి నేనే అని తెలుసుకుంటేనే దర్శనం అదే దర్శనం ఆ దర్శనం చేసిన వాడు ఇంకా మళ్ళీ మళ్ళీ తిరుపతి వెళ్ళక్కర్ల ఆ దర్శనం ఎవరికి కాలేదో వాడు ఏం చేయాలి మళ్ళీ తిరుపతి నారాయణాద్రి ఎక్స్పెస్ రిజర్వంశం చేసుకోవాలి వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి ఆ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందో తెలిసినా రావాల్సిన టైం ఏడు అది ఓ రోజు ఎనిమిదిన్నరకు వస్తుంది మొన్న ఫాజిల్న్నరకు వచ్చింది నేను వెళ్ళా ఒక మీరే వెళ్ళారు సో గీతా పుస్తక పుస్తకం గురుకుందుకు వెళ్ళారు లేరు ఇక్కడికి వస్తూ అలా వెళ్ళి వచ్చారు ఎక్కడికో తోటకు వెళ్తూ అలా వెళ్ళి వచ్చారు ఇక్కడికే వచ్చారు అనుకుంటా సో ఫాజిల్న్నరకు వచ్చింది అది నారాయణాద్రి ఎప్పుడు ఈ పొద్దున్నే ఇంటికో ఎప్పుడో రావాలి అంటే ఎక్కడే శ్రేస్వామి తరిచారో వీడు నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో వీడు చేయిస్తాడు ముందు వాళ్ళు ఎక్కడ చేశారో వాటెవర్ కాబట్టి దర్శనం ఉంటే ఒకటే ఏమిటి ఆత్మరూపంగా తెలుసుకుంట ఆ పరమాత్మను ఈ క్షతేనుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఈ వాక్య ఇది ఈ వాక్యాన్ని పెట్టుకుంటే కానీ ఆ పై వాక్యం పూర్తి కాదు మీరు వాక్యం ఇంకా తర్వాత ఏముందో చూసుకోవాలి ఓ మొక్క పట్టుకుని ఇదిగో ఇది ఆ పరం అని అలా పట్టుకోకూడదు ఆ మొక్క దగ్గర ఆ పీస్ దగ్గర అది పరమైనా కావచ్చు ఆ పరమైనా కావచ్చు సంశయం ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళండి కంప్లీట్ చేయండి కంప్లీట్ చేస్తే ఓహో ఇది పరం రా అని ఎందుకని ఈ క్షతే అని ఉంది మరి పూర్వపక్ష చెప్పిన ఇతర హేతువులు ఉన్నాయి వాటి మాట ఏంటి అవన్నీ వస్తాం విల్ టు ఆల్ దాట్ సిద్ధాంతేనా సిద్ధాంతం చెప్పేస్తున్నారు కాబట్టి ఈక్ష వాక్యశేషలో ఈక్షతే దర్శించును ఎవరిని పరం పురుషం ఇప్పుడు ఈక్షతి కర్మ అయిందా లేదా ఎవరిని అని ప్రశ్న వేస్తే వచ్చేదే కర్మ పరమపురుషుని దర్శించును ఈక్షతి కర్మగా ఆ పరమపురుషుని చెప్పేరు కనుక ఆ పరమపురుషుడు పరమాత్మ అక్షర పరబ్రహ్మయే తప్ప అపరబ్రహ్మ కాదు తెలిసిందండి అయితే ఇంకా చాలా విశేషణాలు ఉన్నాయి అక్కడ ఆయన పరమపురుషుడు పరం పురుషం దేనికంటే పరం పురుషం జీవఘనాత్ ఏతస్మాత్ పరాత్ పరం పురుషం ఈ జీవఘనుడు సర్వము కంటే పరుడు హిరణ్యగంధుడు ఆయన జీవఘనుడు హిరణ్యగంధుడు ఈ సకల బ్రహ్మాండమునకు పరుడు ఎందుకంటే దేహము కంటే ప్రాణము పరము కదా గొప్పది ఈ సకల బ్రహ్మాండము మెటీరియల్ వరల్డ్ కంటే ఆయన ఉత్తముడు ఉన్నతుడు పరుడు జీవఘనుడు జీవఘనుడు అంటే సకల జీవులను తన ఎందు ఇచ్చుకున్నవాడు జీవఘనుడు అటువంటి హిరణ్యగర్భుడి కంటే కూడా పరం పురుషం హిరణ్యగర్భుడు సవిశేషంగా ఉంటాడు భేద భేదములను కలిగి ఉంటాడు ఈ భేదములేమీ లేని ఆ అక్షర పరబ్రహ్మ ఏది కలదో దానిని సహే ఆ సాధకులు దర్శించును అంటే సాక్షాత్కరించుకును అని వర్తమాన కాలం అమ్మాయ్యా దీంతో సెటిల్ అయిపోయింది అది అది అపరబ్రహ్మ కాదు పరబ్రహ్మయే త్ర అభిధ్యాయతే అతథాభూతమీ వస్తు కర్మ భవతి ఏమన్నా ఇక్కడి నుంచి ఒక టాపిక్లోకి వస్తున్నాం ఈ టాపిక్ మీకు మరి మనస్సుకు నచ్చుబాటు కాయకపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే లోకంలో జనులు ఒక రకమైన మతభావనలకి లోబడి ఉంటారు ఒక కండిషనింగ్లో ఉంటారు ఈ పాఠం దగ్గరికి వచ్చేప్పటికీ ఆ కండిషనింగ్ సేమ్ ఉండవు మీరు ఆలోచించాలి మనం శంకర భగవత్వాలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆ వేది కల్చరు సమాజంలో చాలా దృఢంగా నిలిచి ఉన్న సమయంలో భాష్యం అక్కడి నుంచి మనం అంత్యంత అక్కడి నుంచి ఇలా కిందకి జారి జారి జారి ఆకాశ నుండి శంభుని శరంభం నుండి అన్నట్టుగా ఇప్పుడు ఎక్కడికి తేలేమంటే ఏటో ఇంకా కొత్త కొత్త దేవతల్ని కల్పించుకుంటూ పూజలు చేసుకునే స్థితిలోకి మనం చేరి ఈ పాయింట్ దగ్గర నుంచి ఆ పాయింట్ దాకా మీరు కనెక్షణం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆయన మీరు ఉపాసనంతో చేయదలుచుకుంటే ఆ ఉపాసించబడేటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అది యథార్థము కనక్కరలేదు కాదు కూడా అని చాలా చాలా కూడిన ప్రకరణం దర్శించటం వేరు ఉపాసించటం వేరు ఇప్పుడు దీనికి ఇది కూడా చెప్తారు ఇది కూడా ఇటువంటి పెద్దల సభలో చెప్పాలి కానీ బహిరంగంగా చెప్పింది కాదు ఇది కూడా ఎలాగో తెలిసిన ఇప్పుడు విఘ్నేశ్వరు పూజ చేస్తారు తములపాకులో పసుపు ముద్ద పెట్టి చేస్తారు ఇప్పుడు అక్కడ ఈక్షతే అంటే మీరు దేన్ని చూస్తున్నారు గణేషుని చూస్తున్నారు అనుకోకూడదు పసుపు ముద్దను చూస్తున్నారు జ్ఞానం అంటే పసుపు ముద్దను చూచుట ఉపాసనము అంటే గణేష ఇప్పుడు అయితే గణేషుడంటే అంతేనా పసుపు ముద్దయేనా కాదు మరి గణేషుడంటే పసుపు ముద్ద కానప్పుడు పసుపు ముద్దగా చూడమని ఎందుకు అంటున్నావు అదే ఉపాసన అంటే ఉపాసన అంటేనే అది ఉపాసన అది సత్యం సత్యం అవదు సత్యం కావాల నువ్వు అనుకుంటే ఆత్మరూపంగానే ఉంటాడు ఈశ్వరుడు ఇంకా వేరే ఇంకా ఏ ఉండడు నీకు ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం చేతగాక దానికి ఇంకా నువ్వు తయారీగా లేనప్పుడు నీకు ఉపాసన ఆవశ్యకమైనప్పుడు ఉపాసన చేయడానికి ఏదో ఒక తత్వాన్ని ముందు పెట్టాలి కాబట్టి ఓ తత్వాన్ని మహర్షులు పెడతారు అది నువ్వు ఉపాసన చేయడమే తప్ప దాన్ని సత్యమని నేను ఎవరు చెప్పాడు నీకు అది సత్యం కానక్కర్లేదు కాడు కూడా ఇప్పుడు ఇక్కడ పసుపు పెట్టి గణేష్ మహారాజాను మీరేమో పూజ చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి అది పసుపు ముద్దయా గణేష్ మహారాజా అది పసుపు ముద్ద అది గణేష్ మహారాజా ఎలా అవుతుంది పసుపు ముద్ద గణేష్ అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వం అది మీకంటే భిన్నంగా ఉండే పసుపు ముద్ద అయి కూర్చుంటాడా గణేషుడు అవి కానీ అలా మీరు భావన చేసుకుంటేనే గణేష్ పూజ అనేది సిద్ధిస్తుంది లేకపోతే సిద్ధించదు కృత భావన అంతా అధ్యారోపమే అధ్యారోపం అంటే సూపర్ ఇంపోజిషన్ అంటే అది అది అది కాదు కానీ దాన్ని దానినిగా మీరు భావిస్తారు అది అది కాదు ఈ అది అది కానప్పుడు మీరు అదిగా భావిస్తారు దీనికి అధ్యాస లేక అధ్యారోపము అని పేరు దీనికి సింపుల్ డెఫినేషన్ ఉంది అపస్మ్యం స్తం అది కానిదాని అది అని బుద్ధిని కలిగి ఉట బుద్ధిని చేయుట ఇది ఈ అధ్యారోపము రెండు విధములు ఒకటి అజ్ఞానం చేత చేసే అధ్యారూపం లైక్ రజ్జువుని సర్పమై భ్రమపడతారు అది అజ్ఞానంతో చేస్తారు తెలిసి చేయరు వెరాజ్ తెలిసి చేసే అధ్యారూపానికి ఉపాసనానికి పసుపు ముద్దని విఘ్నేశ్వరుడు అనుకుంటారు అలా అనుకుంటారు చేతనే పూజ తర్వాత ఏం చేస్తారో తెలుసుకోండి పసుపు ముద్దని సాంబార్లో పరుస్తారు తీసుకొని సాంబార్లో వేస్తారా అయ్యరు కదా పసుపు ముద్ద కాబట్టి సాంబార్లో పారేస్తారు ఆయన వండ బ్రాహ్మణుడి చేరే విఘ్నేశ్వరుడు పసుపు ముద్ద అంటే అసలు ఎలా అని కూడా అక్కడ సాంబారు మరుగుతూ ఉంటుంది అది అలా పరుగుతూ ఉంటుంది ఆ గుండెగా దాంట్లో పడేస్తాను తీసుకువెళ్ళి పని అయిపోతుంది ఇక్కడ అక్కడ పారేస్తే కాల కింద తొత్తి నెట్ అవుతుందని కాబట్టి అలా చేస్తారు కనుక ఇది కేవలము భావన చేయుటాయే అంచేతనే ఈ మనం ఆరాధించే రూపానికి మనం దాని దాని పొజిషన్ ఏమిటి వేర్ డస్ ఇట్ స్టాండ్ దాని ప్రైమాఫేసి వాట్ ఈజ్ ఇట్స్ వాట్ ఈజ్ ఇట్స్ పొజిషన్ తెలుసు ఉండాలి మనం అదే లిటరల్గా తీసుకుంటే ఇటు శాస్త్రము కదాలదు ఇటు పైకి వెళ్తే వేదాంత శాస్త్రములు చెప్పింది అది కుదరదు ఇటు లోకల్లోకి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కూడా మీరు సమాధానం చెప్పలేకపోతారు జన విజ్ఞాన వేదిక కూడా మిమ్మల్ని ఏమో చండాడి పాటేస్తాడు ఎందుకంటే వాడేమో ఒక అదర్ ఎక్స్ట్రీమ్లో వెళ్ళి మాట్లాడతాడు మా వేదాంతులు కూడా మిమ్మల్ని సమర్థించరు వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది ఓ భార్య మీద కోపం వచ్చింది ఇంకో భార్య మీద ఏదో వచ్చిందంటే సమర్థిస్తారా వేదాంతలు మాత్రం సమర్థిస్తారా వీళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు అలా మాట్లాడదూ ఉంటారు వీళ్ళు యూ యూ రిమైన్ ఇన్ ది లింబో కాబట్టి అలా కుదరదు స్పష్టంగా తెలుసుకోవాలి ఏమని ఇది ఈ ఆకారము ఈ గుణము ఆరోపమే తప్ప సత్యము కాదు మరి ఎందుకు ఆరోపించడము అంటే ఉపాసించడం కోసం ఇప్పుడు వీడిని బ్రహ్మచారి అని ఆరోపిస్తారు వాడు బ్రహ్మచారి కాదు వాడు వాట్ ఎవర్ హీ ఈజ్ హీ ఈజ్ ఒక ప్రాణి ఆత్మస్వరూపుడు వాస్తవానికి కానీ బ్రహ్మచారి అని ఆరోపిస్తారు గ్రహస్థ అని ఆరోపిస్తారు ఎప్పుడు ఆరోపిస్తారో తెలుసుకున్నాడు అని వీడు యుక్త వయస్సు వచ్చి ఒక బయలాజికల్ అట్రాక్షన్లో పురుషుడు అమ్మాయి వెంట పరుగులు తీసే టైంలో వీడు ఏ అమ్మాయి వెంట పడితే ఆ అమ్మాయి వెంట తిరగకూడదు కాబట్టి ఒక అమ్మాయికి వీడిని కట్టేసి ఒక ఆరోపణ చేస్తారు రే ఈ అమ్మాయి నీ అని ఆరోపణ చేస్తారు ఆ అమ్మాయికి వీడు నీ భర్త అని ఆరోపణ చేస్తారు వీళ్ళు ఈ ఆరోపణతోటి ఒక వ్యవస్థితమైన జీవితాన్ని గడుపుతారు ఈ ఆరోపణలు లేకపోతే వీడి జీవితానికి వ్యవస్థ ఉండదు ఆమె జీవితానికి వ్యవస్థ ఉండదు ఆమె ఏ పురుషుడితో కావలిస్తే ఆ పురుషుడితో ఆమె తిరగచ్చు ఏ స్త్రీతో కావలిస్తే ఆ స్త్రీతో ఈమె తిరగచ్చు అనే అనే పద్ధతిలో ఉంటుంది దానికి అవ్యవస్థ అంట అటువంటి అవ్యవస్థ మంచిది కాదు సమాజానికని ఒక వ్యవస్థ చేశారు ఋషులు దానికే ధర్మశాస్త్రము పేరు ఒక వ్యవస్థితం దానికి మన వాళ్ళు కూడా బాగుంది ఋషులు చేసిన వ్యవస్థ అన్ని విధాలా సోషల్ లైఫ్లో బాగుంది కనుక దాని ప్రకారమే లాస్ అన్నీ వచ్చాయి ఇప్పుడు మన ఇండియాలో ఉండే మ్యారేజ్ లాస్ అన్నీ మనుస్మృతికారుడు పెట్టిన లాస్టే అవే లాస్ ఇప్పటికేను ఏదో మనవన్నీ డౌన్ డౌన్ అన్నా ఫాలో అయ్యి లాస్ట్ అన్నీ మను సో ఈవెన్ ఇన్హెరిటెన్స్ లాస్ అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీ అంటే అది అది మనులో పడిపోతుంది అండి సో ఆ లాస్ అన్నీ అలా ఉన్నాయి ఇదంతా కూడా అధ్యారోపమే అంచేతనే మీరు చేరిపేయొచ్చు కూడా ఇప్పుడు డివోర్స్ తీసుకున్నారనుకోండి ఇంతకుముందు చేసిన అధ్యారోపాన్ని మనం లీగల్గా చేరిపేసుకున్నాము ఇంకా ఆమె వైఫ్ కాదు వీడి హస్బెండ్ కాదు అది అధ్యారోపం పసుపు ముద్ద మీద విఘ్నేశ్వరుడు అధ్యారూపం కాబట్టి చెరిపేయొచ్చు ఆ పసుపు ముద్దని సాంబార్లో వేసేప్పుడు విఘ్నేశ్వరుడని వేస్తారా పసుపుని వేస్తారా పసుపని వేస్తారా ఇంతటిలోకి పసుపు వెళ్ళాయింది మరి విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అధ్యారూపం తీసేసామండి దానికి ఒక మంత్రం ఉంది ఆ మంత్రం వచ్చిందంటే ఇంకా అయిపోయింది అధ్యారూపం మంత్రం ఏ మంత్రం గుర్తుంది ఆ మంత్రం గుర్తుంది ఏమంత్రం ఏమిటంటే మంత్రం ఏమండి అదే ఆ మంత్రం ఏమిటంటే యాజ్ఞైన యజ్ఞమ యజంత దేవా ఆ మంత్రం వచ్చి తాని ధర్మాన్ని ప్రథమాన్యా సే హనాకం హింస్ అత్రపూర్వే సాధ్యాస్తి దేవా ఇది గణపతి యథాస్థానముసయామి అని పక్కన పెట్టేస్తాడు ఇంకా గణపతి కాదు పసుపు ముంద ఆ రూపమేది ఇప్పుడు రండి ఈ వాక్యానికి చూడండి అని ఏమంటున్నారో తత్ర అభిధ్యాయతే అతథాభూతమ వస్తు కర్మ భవతి మీరు ఉపాసనే గనకైతే ఉపాసించుట దేని దానిని అంటే కర్మ అవుతుంది మళ్ళా దర్శించుట దేని అంటే ఈక్షతి కర్మ ఉపాసించుట దేని అంటే అభిధ్యాన కర్మ దర్శించుట అనే దాని కర్మ సత్యమవుతుంది లేకపోతే ఇంకా దర్శనం ఏమిటండి దర్శించుట అనే దాని కర్మ ఏమిటవుతుంది యథార్థం అవుతుంది ఉపాసించుట అభిధ్యానించుట అనే దాని కర్మ యథార్థం కానక్కరలేదు అయథాభూతమే వస్తువు ఆ వస్తువు నువ్వు ఎలా అనుకున్నావోదిగా ఉంటుంది యథాభూతం కాదు అంటే యథార్థం కాదు యథార్థం కాకుండా వస్తువు ఉపాసనలో కర్మ అవుతూ ఉంటుంది మనోరథ కల్పిత శాపి అభిధ్యాయతి కర్మత్వాత్ ఎందుకంటే వీడు ఉపాసిస్తూ ఉంటాడు upasana చేస్తూ ఉంటాడు ఆ ఉపాసన దేనిని చేస్తాడంటే వీడి మనోరథము చేత కల్పితమైన దాన్ని ఉపాసన చేస్తాడు అది యథార్థం ఎలా అవుతుంది ఇప్పుడు వీడు ఎలా లక్ష్మీదేవుని upasana చేస్తాడు వీడికి కావాల్సింది ఏమిటి లక్ష్మి లక్ష్మీ అంటే ఏమిటి రూపాయి కట్టలు ఒక ఆవిడ వచ్చి లక్ష్మీదేవిని నువ్వు ఎవరి రూపంలో ఉపాసన చేసేవో ఆ రూపంలో ఒక పట్టుచీర కట్టుకుని ఒక ఆవిడ వచ్చి నీ దగ్గర నిలబడింది అనుకో ఇదిగో నేను రా నువ్వు నన్ను ఉపాసన చేసావు కదా ఇదిగో వచ్చాను ఏం చేయమంటావో చెప్పంటే వీడు తల తిందు అయిపోతాడు ఇది ఎక్కడ కనపడి ఇలా ఉపాసన లక్ష్మీదేవి ఎలా ఉంటుంది ఓ కుండ ఒకటి కొట్టుకుంటుంది మట్టి కుండ కాదు అది బంగారపు కుండ ఆ కుండను ఇలా వంచి పట్టుకుంటుంది దాంట్లో నీళ్లు రావు ఏమొస్తాయి బంగారు నాణాలు వస్తాయి అది అలా ఉపాసన చేస్తాయి అలా పట్టుకుంటుంది ఇలా పట్టుకుని అలా కుండలో పోస్తూ ఉంటుందండి అది ఉపాసన చేస్తాయి అదంతా సత్యమేంటవా అలా ఏమి ఉండడండి ఒక ఆవిడ అలా పట్టు కూర్చుంటుందా మనోరథ కాబట్టి ఉపాసన చేసే సమయంలో ఆ మనోరథము మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికకి తగ్గ రూపాన్ని మీరు ఉపాసన చేస్తారు దాని పద్ధతి ఉపాసన యొక్క లక్షణమే అది అంతేగాని అదే యథాతథంగా యథార్థం అదే అని అనుకోకూడదు ఎప్పుడు కూడా మతము వేదాంతము మతము అంటే లిటరాలిటీ లిటరల్గా లక్ష్మీదేవి కుండ బంగారు కుండ పట్టుకుని ఉంటుంది అంటే అదే లిటరల్ అనుకుంటుంది అది మతం స్పిరిచువల్ అంటే స్పిరిచువాలిటీ అంటే ఏమిటి లిటరల్గా అలా చెప్పారండి దాని అభిప్రాయం అది కాదు వీడు మనోరథాన్ని బట్టి ఒక రూపాన్ని వీడు ఉపాసన చేస్తున్నాడు సత్యం అంటే అలాగే ఉంటుందని మాత్రం కాదు సుమా అని వీడు తెలుసుకుంటాడు అలా తెలుసుకోవడంలో ఏమైంది వీడు ఉపాసనని అనుగ్రహించినట్లయినది ఉపాసనని వీడేం కాదంటలేదు కాపాసనని అంగీకరించినట్లయినది దానికి ఒక రూపాన్ని వ్యవస్థని కల్పించినట్లయినది సత్యం మాత్రం ఉంటుంది సుమా స్పష్టంగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాసిస్తున్నాడు అంటే దేనిని అని ప్రశ్న వేసుకుంటే అది సత్యం కానక్కరలేదు మనోరథాన్ని బట్టి కూడా ఉండొచ్చు దీన్ని శంకరులు సంస్కృతంలో చెప్పిన దాన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే యాంత్రోపో మార్ఫిక్ గాడ్ అని చెప్తారు కరెక్ట్గా దీనికి అనువాదమేది యాంత్రోపో మార్ఫిక్ గాడ్ మీ కోరికను బట్టి అక్కడ గాడ్ లక్షణం ఇప్పుడు మీరు వ్యాయామం చేస్తున్నారనుకోండి ఎప్పుడైనా లక్ష్మీ వ్యాయామశాల అని ఎప్పుడైనా చూశారా లేదా సరస్వతి వ్యాయామశాల అనుకున్నా ఉండదు హనుమాన్ వ్యాయామశాలనే ఉంటుంది అక్కడ వీళ్ళందరూ వీళ్ళు హనుమంతుడికి దండం పెట్టుకుంటారు ఒకటి వ్యాయామం చేస్తారు కాబట్టి హనుమంతుడనే ఆయన ఒక చోట అక్కడ కూర్చొని వీళ్ళందరూ వ్యాయామాన్ని పరిరక్షిస్తూ ఉంటాడని కాదు అభిప్రాయం కాబట్టి హనుమంతుడి కింద వీళ్ళు కల్పించి ఒక కల్పన చేసుకుని హనుమంతుడు కల్పితమని నేను అంటల్లా హనుమంతుడి పేరుతో వీళ్ళు చేసి ఉపాసన అంతా కూడా దానికి హనుమంతుడికి సంబంధమే ఉండదు కాబట్టి మనోరథము చేత కల్పించబడినటువంటి ఆకారము రూపము గుణము ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఉపాసనకి పనికొస్తుంది అంత మాత్రం చేత అది యథాతథము యథార్థము అని అనుకోరాదు ఈక్షతేస్తూ తథాభూతమేవ వస్తుకే కర్మ దృష్టము కాని ఈక్షతి అంటే మటుకు దర్శిస్తున్నాడు అంటే మటుకు దేనిని అనగానే అది యథాభూతమైన వస్తువే అయితీరుతుంది ఇది మౌలికమైనటువంటి ఒక ప్రతిపాదన కాబట్టి చూస్తున్నాను దేనిని పసుపు ముద్దను పూజిస్తున్నాను దేనిని గణేష్ మహారాజును అంతేకాదు పసుపు ముద్దను అనకూడదు పసుపు ముద్దకు పూజలా చేస్తారండి గణేష్ మహారాజుకి పూజ చేస్తారు కానీ చూస్తున్నాను మరి ఈ గణేష్ మహారాజు ఎక్కడి నుంచి వచ్చాట్రా అంటే పసుపు ముద్దనే గణేష్ మహారాజుగా నేను భావన చేస్తున్నాను దీంట్లో ఇంకొక పెద్ద ఇష్యూ ఉంటుందండి ఇంకొక పెద్ద ఇష్యూ జనరల్గా వేదాంతం పాఠం చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యం చదివేసి దుమ్ముగులు పెట్టుకుంటూ పోతారు ఇష్యూస్ వేటని సెటిల్ చేయరు ఎందుకంటే ఇన్కన్వీనియంట్గా ఉంటాయి తర్వాత భయప్రధానంగా భయపడతారు ఎన్న వేదాంతం ఇవేం చేస్తుంది దీనివల్ల ఆత్మజ్ఞానం కలిగిందో మానిందో ముందు ఉమ్మ దేవుడు ఈ దేవుడు కోపం భయపడతాడు ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానం ఇది కలిగిందా మానిందా ఇది శతజన్మ తర్వాత వచ్చేది ఇది ఇప్పుడు ఏదో పూజాపుజం చేసుకున్నాం కోరిక తీరడం కోసం ఏదో చేసుకుంటున్నాం అదిలోం చెడిపోతున్నామో అని భయపడతాడు వీడు వాడు వేదాంత పాఠం ఏం చెప్తానండి అలాగే భయపడేవాడు ఏం పోనీ మీరు మీరు పెద్దలు కదా అటువంటి వాడి దగ్గర మీరు మాత్రం ఏం నేర్చుకుంటారు ఏదో నేర్చేసుకున్నామనే భ్రమ తప్ప ఏం నేర్చుకుంటారు మీరు మాత్రం కాబట్టి ఈ ఇష్యూస్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి ఇప్పుడు దేవుణ్ణి మీరు పూజిస్తున్నారండి దేవుణ్ణి మీరు పూజిస్తూ ఉంటే ఆ దేవుడు మీ భావన ఎందు ఉంటాడా బయట ఉంటాడా మీ భావన ఉంటాడు మీ భావనలో లేకుంటే బయట కూడా ఉండడు మీ ఇప్పుడు దేవుడికి మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళారా పురోహితుడే మీరు లైన్లో వస్తుంటే పురోహితుడు ఏం చూస్తాడు దేవుడికేసి వెన్ను చూకి నిలబడతాడు పురోహితులు ఫిజికల్గా ఫిజికల్గానే కాదు భావనలో కూడా ఆయన దేవుడి వైపు ఏం చూడటం ఆయన ఆయన ఏం భావన చేయట్లేదు ఆయన మీరు వస్తుంటే మీ కట్టు బొట్టు అన్నీ చూస్తున్నాడు ఏమండి చూసి మిమ్మల్ని సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేసేస్తాడు అక్కడికి మామూలుగా ఇమ్మిగ్రేషన్ వాళ్ళు అమెరికాలో చేసినట్టుగా సైకలాజికల్ ప్రొఫైల్ చేసేస్తాడు చేసేసి వీడు అమాయక భక్తుడుగా కనపడితే చూడు మీ కోరికలన్నీ తీరిపోతాయి ఈ కుంకుని తీసుకుంటాడు పెట్టి పది రూపాయలు పెట్టుకుంటాడు ఇప్పుడు ఆయన దేన్ని చూస్తున్నాడు అంటారు దేవుని చూస్తున్నాడు అంటారా లేకపోతే డబ్బులు చూస్తున్నాడా డబ్బులు చూస్తున్నాడు లేకపోతే వ్యక్తి యొక్క స్టేటస్ వీఐపీ అనుకోండి ఆ వీఐపీ చూస్తున్నాడు ఆయన చూసి లోకాన్ని చూస్తున్నాడు ఓకే దేవుడి దగ్గర ఉండి లోకాన్ని ఎలా చూస్తున్నాడు ఆయన హృదయంలో దేవుడు లేడండి ఒకవే ఉందండి అందుకోసం లోకాన్ని చూస్తున్నాడు ఆయన ఆయన డ్యూటీ చేస్తున్నాడు ఎయిట్ అవర్స్ డ్యూటీ గవర్నమెంట్ సేలకైకి ఏమంటే మీ హృదయంలో కాబట్టి మీకు ఎదురకుండా ఏం కనపడతాడు దేవుడు కనపడతాడు కాబట్టి ఎదురకుండా మీ హృదయంలో ఉంటాడండి దేవుడు ఎదురకుండా ఉండడు మీ హృదయంలో ఉంటాడు మీ హృదయంలో ఉంటేనే ఎదురకుండా ఉంటాడు అంటే దీని అర్థం ఏంటో తెలిసినా మీ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళిన దానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళిన దానికి తేడా ఏమిటి మరి ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి అంటే ఇంకో రకంగా దాన్ని సమర్థించాలి మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు మాకు భావన రాలేదు తిరుపతి వెళ్ళినప్పుడు వచ్చింది అని మీరు అలా చెప్పాల్సి ఉంటుంది దెన్ యూ హ్యావ్ టు సపోర్ట్ దాట్ దానికి అలాగేదో వ్యవస్థ చేయాలి వాట్ ఎవర్ మీరు ఎలా వ్యవస్థ చేసుకున్నా మీ హృదయంలో దేవుడు ఉంటేనే బయట ఉంటాడు ఇది సగుణ రూపము సాకారము ఎప్పుడో అలాగే ఉంది అంచేతనే ఒకడు శివుడ లింగానికి అభిషేకం చేస్తున్నాడు శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు చేస్తుంటే వీడు అభిషేకం చేసి అక్కడ పెట్టాడు పూజ చేసి ఏ విధానం అని అడిగాడు ఒక నాస్తి వచ్చి శివుడికి అభిషేకం చేస్తున్నాడు వాడు ఏం చేశాడంటే టక్కన శివలింగం తీసుకుని సుత్తితో ఇలా కొట్టాడు కొట్టి ఎడిగా శివుడు అని అడిగాడు సుత్తితో కొట్టితే ఏమైంది రెండు ముక్కలు అయింది ఏమునండి శివలింగం ఉంటూ ఇంత ముక్క ఉంటుంది వీళ్ళు కంఠంలోంచి తీస్తారు చూడండి కంఠంలోంచి శివలింగం ఎంత తీస్తాడు ఓ ఇంత తీయొచ్చుగా ఇంతే ఎందుకు తీస్తాడు ఓ బుల్లి కంఠంలో పట్టిది ఏదో తీస్తాడు సో అది తీసి ఇది శివలింగం ఉంటాడు వెంటనే అది తీసుకుని ఇలా సుత్తితో కొట్టితే ఆత్మే ఉంటుంది దాంట్లోనూ రెండు ముక్కలు అవుతుంది రెండు ముక్కలు అయినాయి ఎడిరా శివుడు అని అడిగాడు అప్పుడు ఈయన ఏం చెప్పాడో తెలిసిన ఓడి ముర్డ శివుడు నా హృదయంలో ఉన్నాడు అని చెప్పాడు నాకు కనబడ్డాడు నీ హృదయంలో లేడు నీకు రాయ్ కనపడింది నా హృదయంలో ఉన్నాడు నాకు శివుడు కనపడ్డాడు లింగం ఉన్నందు అది దట్ ఈస్ ది ట్రూత్ కనుక కానీ దర్శనం అలా కాదు దర్శనం అంటే ఏది ఉందో అది తెలుసుకుంటారు ఈక్షతేస్టు తూతమే వస్తుకే కర్మదృష్టం పరమాత్మైవాయ సమ్యర్శన విషయూ ఈక్షతి కర్మ వ్యపదిష్టమ్య కాబట్టి ఇక్కడ ఈక్షతే పరం పురుషం ఈక్షతే అని ఉంది కాబట్టి ఈక్షతి అంటే దర్శనము కాబట్టి దీనికి కర్మ ఏది పరపురుషుడు అంటే పరమాత్మయే పరమాత్మైవాయం పరమాత్మ అంటే ఉపాసన భావన చేయబడేది కాదు సమ్యగ్ దర్శన విషయభూత ఆత్మరూపంగా సర్వవ్యాపకుడైన పరమాత్మయే ఆత్మరూపంగా ఉన్నాడు సర్వము ఆత్మయే అనేది సమ్యక్ దర్శనం అటువంటి సమ్యక్ దర్శనలో విషయమైనటువంటి సర్వవ్యాపక అఖండ అద్వయ పరమాత్మయే దర్శించుట అనే క్రియలో కర్మ అవుతుంది తప్ప ఇక్కడ ఉపాసన కాది అని స్పష్టం చేశారు ఎందుకంటే ఈక్షతి కర్మగా వ్యపదేశం చేశారు కనుక ఇది అద్వయ పరమాత్మయే కానీ భేదబుద్ధితో ఉపాసన చేయబడే ఒక అపర బ్రహ్మ కాజాలదు ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యం శాంతిశాంతిశాంతి